పునః ఈ జన్మ మరణ ప్రవాహము ఎందుకంటే ధర్మాధర్మములకు అతీతంగా పోయాడు కదా దేవలోకంలో పుడతాడు మనుష్యలోకంలో పుడతాడు నరకంలో పుడతాడు అని అంతకు ముందు శ్లోకంలో చూసినటువంటి విభాగములకు అతీతంగా పోయాడు కనుక పునః జన్మ లేదు అభూతాభినివేశాద్ సదృశే తత్ప్రవర్తతే వస్తభావం సబుద్ధ్వ నిస్సంగం వినివర్తతే అని అభూతాభినివేశండి చూడండి అభినివేశము అంటే ఆగ్రహము పట్టుదల ఈ ఆగ్రహము పట్టుదల అనేది మనిషికి సత్యమునందు సత్యవస్తువునందు ఉండాలి మిథ్యావస్తువులను ఉండకూడదు ఇప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే ఈ సౌత్ ఆఫ్రికాలో ఏదో ఫుట్బాల్ ఏదో అయింది చూడండి సాకర్ మ్యాచెస్ అయినట్టు ఉన్నాయి కదా సౌత్ ఆఫ్రికాలోనే కూడా ఈ ఫీఫా వరల్డ్ కప్ ఏదో అయినట్టు మన సౌత్ ఆఫ్రికా కాకపోతే జర్మనీ ఏ ఎక్కడో అయింది అయితే ఏమైనా సరే నేను ఈ మొత్తం ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నీ ఎంత ఖర్చైనా ఏమైనా సరే నేను చూసి తీరాల్సిందే ఇది నా పట్టుదల ఇది అని అలాగేదో ఒక ప్రకటన చేసి అలాంటి అభినవేశము దాన్ని అభినవేశము అంట లేకపోతే ఏమైనా సరే ఈ బిజినెస్ ఇప్పుడు ఉన్నదాన్ని మూడు రెట్లు చేసి తీరాల్సిందే అభినవేశం లేకపోతే ఈ భోగం ఏమైనా సరే వజ్రాల నెక్లెస్ కొనుక్కుని చేరాల్సిందే ఏదో పిచ్చికి దానికి రూలేముంది ఏదో అభినవేశం సో ఇటువంటి అభినవేశము పట్టుందల అది మిథ్యా ద్వైతమునందు ఉండే పట్టుందల దాన్ని అభూత అభినవేశము అని అంట అభూత అభినవేశం ఏది వాస్తవంగా లేదో కేవలము కనపట్టుటయే కానీ యథార్థంగా లేదో దాని ఎందు అభినవేశం మాకు చిన్నప్పుడు ఈ అభూతాధినవేశం ఉండేది సినిమాల మీద అభూతాభినవేశం ఉండేది సో ఏఎన్ఆర్ సినిమా వస్తుంది మొదటి రోజు మొదటి ఆట చూడాల్సిందే ఫస్ట్ డే ఫస్ట్ షో ఐ షుడ్ సీ ఫస్ట్ షోనే మ్యాటే ఇరవై ఏడవ తారీఖు మ్యాక్ని మూడు గంటలకి టికెట్ మూడు గంటలకి టికెట్ ఇస్తాడు మూడున్నరకి మ్యాక్నింగ్ ప్రారంభం అవుతుంది ఒంటి గంట యేపటి వెళ్ళిపోయి క్యూలో నిలబడిపోయి వేసవి కాలం లేదా హై స్కూల్లో ఉన్నప్పుడు ఉదరం ఏ వేషాలు ఎండ ఎండ ఎండ కాదండి ఏమైనా సరే ఏమిట్రా అవతారం అలా ఉన్నావు ఏమైంది ఏదో యుద్ధం చేసి వచ్చినట్టుగా కబులిపోయి అలా ఉల్లావేటంటే ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూశాను ఏ నా అభినవేశం దీనికి అభూతాభినవేశము అని చెప్తుంది ఏమండి వీడికి దేనియందు ఇంత పట్టుదల ఉన్నదో అది వీడ వీడ అభినవేశము ఇది ఎట్టిది ఇది సత్యమా నిత్య మిథ మిథ్యా దేని ఎందు అభినవేశం ఉన్నదో అది ఎత్తిది అది సత్యమా మిథ్యా అది మిథ్య మిథ్యకి మిథ్యకి సరపడింది కొంచెం స్వామీజీ అంటారు దొందు దొందే అభూతాభినివేశాత్ సదృశే తత్ప్రవర్తే సదృశే అంటే అభూతే అభినవేశం అంటే మన మానసికమైన స్థితి దేని ఎడల అభూతము ఎడల ఆ సంకల్పాన్ని బట్టి ఆ పట్టుదలను బట్టి వీడు బాహ్యమునందు ప్రవర్తిల్లుతాడు దేనియందు ప్రవర్తిల్లుతాడు సదృశే దానికి తగ్గదాని ఎందు ఆ సదృశ్యం ఏమిటది అది కూడా అభూతమే కాబట్టి మిథ్యాభినవేశం గలవాడు మిథ్యే ఉంటాడు వాడికి సత్యము యొక్క స్పర్శ కూడా ఉండదు అభూతాభినివేశాద్ది సదృశే తత్ ప్రవర్త ఏమిటి తత్ ఈ శ్లోకాల గురించి డిఫికల్ట్ శ్లోకాలు ఇవి తే చిత్తం ప్రవర్తతే చిత్తం గురించి మాట్లాడుతున్నాం కదా ఏమంటాయి సపోజ్ ఆ చిత్తము సహా సహా అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సంకల్ప అని తీసుకోవచ్చు తతంటే చిత్తం అని తీసుకోండి సహా అంటే సంకల్ప అలా తీసుకోండి వస్తభావం బుద్ధ్వ మనం దేని వెనక ఇంత పట్టుదలతో పరుగులు తీసుకున్నామో అది కల్పితము దాంట్లో యథార్థమేమీ లేదు వస్వభావం నేను ఈ మధ్యన ఏప్రిల్ నెలలో బహావాస వెళ్ళినప్పుడు వన్ వీక్ న్యూజెర్సీ ఉన్నా ఆశ్రమంలో ఉన్నప్పుడు మా ఆశ్రమానికి చాలామంది భక్తులు వాళ్ళు వస్తూ ఉంటారు స్వామిజీ యొక్క భక్తులు సరే నా క్లాసులో కూడా వింటూ ఉంటారు నన్ను కూడా దండం పెడుతూ ఉంటారు నాకు భక్తులని నేను అన్నా స్వామి చూపిస్త స్వామీజీ భక్తులు నాకు కూడా వచ్చి దండం పెడుతూ ఉంటారు క్లాసులో కూర్చుంటారు కాబట్టి సంతోషం వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు వేతూ ఉంటారు అమెరికాలో పెళ్ళిళ్ళు అవుతాయి మన ఇండియన్సే మన ఇండియన్స్ అమెరికాలో కొంచెం వెల్ టు డూ కమ్యూనిటీ వర్క్ హార్డ్ ఇక్కడి నుంచి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అక్కడికి పోతారు అక్కడ కూడా అక్కడ కష్టపడి పనిచేస్తారు చాలా లాయల్గా పనిచేస్తారు కాబట్టి లోకల్ పీపుల్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తారు కాబట్టి ద మేక్ గుడ్ మన్ లోకల్ అమెరికన్స్ వాల్మార్ట్లోనూ అలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఒక ఆలక్షణం చేస్తూ ఉంటారు మనవాళ్ళు డాక్టర్లు కన్నా ఇంజనీర్లు కన్నా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వీళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్ వీళ్ళ పిల్లల కొడుకులు కూతుళ్ళు పెద్దవాళ్ళు వివాహాలు అవుతారు ఆ వివాహాలు చాలా ఖరీదైన వివాహాలు చేస్తారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు వివాహాలు పెద్ద పెద్ద బంది ఊరంత బంది వేసి లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ లక్షల డాలర్లే ఖర్చు పెడతారు నిజంగా నన్ను పిలుస్తూ నేను వివాహానికి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఆయకి ప్రయత్నం ఉంటాను లేకపోతే చాలా మేజర్ ఎక్స్పెండిచర్స్ చాలా పెద్ద చేస్తారు లోకల్ అమెరికన్స్ అంతా ఎక్కువగా చేయాలి లోకల్ అమెరికన్స్ ఏం చేస్తారంటే చర్చికి పోతారు అక్కడ గంభీరంగా చాలా ఒక సోలన్ రిచువల్ ఉంటుంది ఆ రిచువల్ లో పాల్గొని ఇంటికి వచ్చేస్తారు అక్కడ చర్చిలో ఇంకేముండదు అయిపోతుంది ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక బ్యాంక్వెట్ డిన్నర్ అనో ఇవ్వస్తారు దాంట్లో డ్యాన్స్ అవి ఉంటాయి డ్రింక్స్ అవి చేస్తారు అలా వాళ్ళ కల్చర్ వాళ్ళు చేస్తారు అయితే మనవాళ్ళు కూడా అలాగే చేస్తారు వాళ్ళ కలిగిన ప్రకారం వాళ్ళు చేయడం సరే మనవాళ్ళు వాళ్ళని ఏప్ చేస్తారు చాలా విస్తారమైన వివాహాలు చేస్తూ ఉంటారు ఓకే అన్ని వివాహాలు అలాగే అవుతాయి నేను ఉపన్యాసంలో కూడా చెప్తూ ఉంటాను అంత ధనాన్ని అలా లక్ష్యం చేయడము అన్నదినా ఇంకో సత్కార్యానికి వినియోగించవచ్చు అంటే నాగేవమ్మల కథలో సత్కార్యాన్ని వినియోగమే ఉంటాయి సో మీరే ఊహించుకునే సత్కార్యాన్ని వినియోగించవచ్చు అంతంత పెద్ద పెద్ద జాంబోరి అంటారు పెద్ద పెద్ద అలాగే ధనాన్ని అలా స్పెండ్ చేయడం న్యాయం కాదు నేను ఏదో ప్రసంగంలో భాగంగా పాఠంలో భాగంగా చెప్తూనే ఉంటాను కొంతమందికి నచ్చదు కూడా కొంతమందికి అయితే నచ్చదు ఈ నచ్చని వెళ్ళి స్వామీజీతో కంప్లైంట్ కూడా చేసిన సందర్భాలు కూడా లేకపోలే ఉంటాయి ఇప్పుడు మామూలే పాఠం చెప్పడం ప్రారంభిస్తే ఏవో నాలుగు కంప్లైంట్స్ కూడా వస్తాయి సహజంగా ఎనీవే ఈ మధ్యన ఒక అమ్మాయి నాకు వచ్చి దండం పెట్టింది అప్పుడు ఒక ఆయన పరిచయం చేశారు ఈ వివాహం కాబోతుంది ఈ అమ్మాయి ఫలానా అమ్మాయి నేను ఎరుగుని వాళ్ళని ఈ వివాహం కాబోతుంది అబ్బాయి వాళ్ళు ఈ ఫ్యామిలీస్ అంతా నాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీస్ ఐ నో దెమ్ వెరీ లోతుగా నాకు తెలుసు ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే ఈ పెళ్లి మీరు సింపుల్గా చేయాలి పట్టు వస్త్రాలు వద్దు కాటన్ వస్త్రాలే ఫుడ్ అది కూడా సింపుల్గా ఉండాలి అని ఆమె కండిషన్స్ విధించాయి ఇప్పుడు వాళ్ళకి సమస్య ఏంటంటే ఈ అమ్మాయిని ఎలా ఒప్పించటం కొంత వైభవం తీసుకురావడానికి ఎలా ఒప్పించడం ఏ వైభవానికే ఆ అమ్మాయి అంగీకరించట్లేదు ఆ తర్వాత ఏమంటుంది ఇదంతా కల్పితము ఇది యథార్థం కాదు అంటుంది అంటే వీళ్ళ వీళ్ళంటారో స్వామి టీవీ బోధలేవో పట్టు ఉంటాయి వాళ్ళ నిజంగా ఈ ప్రసంగాన్ని నేను ముందుకు చూసాను కాబట్టి ఆ అమ్మాయి యంగ్ నాకు వచ్చి అన్నం పెట్టింది వెరీ గుడ్ లుకింగ్ యంగ్ లేడీ యంగ్ ఏజ్ బిలో థర్టీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటుంది మంచి ఉద్యోగం మంచి క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ యంగ్ లేడీ భర్త కూడా దాన్ని తగ్గబడే బోర్ట్ సైడ్ ఫ్యామిలీస్ వెల్ టు ఫ్యామిలీస్ అయినా కూడా అత్యంత సరళంగా సింపుల్గానే ఉండాలి అని ఆమె ఇంపోజ్ చేసింది కండిషన్స్ ఇప్పుడు ఆమెకి వస్త్రాలు కొనివ్వాలి ఈ అవతల వైపు వాళ్ళు ఏం వస్త్రాలు కొనివాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆవిడ పట్టు ముట్టుకోను సిల్క్ నేను ముట్టుకోను కాటన్ సింపుల్ పంజాబీ డ్రెస్ తప్ప ఇంక నాకేమీ అక్కర్లేదు ఆభరణాలు మంగళసూత్రం తప్ప ఇంకా ఏ ఆభరణము నాకు అక్కర్లేదు సో ఈ మగపెళ్లి వారికి ఆ అమ్మాయిని ఏ విధంగా ఆమెకు ఏదైనా ఇవ్వాలో అర్థని కాక వీళ్ళు సతమతమవుతున్నారు ఆమెను అడిగితే ఆల్ దిస్ ఈజ్ అన్ రియాలిటీ దే ఈస్ నో రియాలిటీ టు బ్యాటర్ మనం ధర్మబద్ధంగా జీవించాలి కానీ ఇటువంటి భోగాలు వెంట పడకూడదు కాబట్టి ఒక యంగ్ లేడీ ఆ రకమైన వివేకాన్ని తెచ్చుకోగలిగితే మనకి సాధకులు తెచ్చుకోవటంలో సమస్య ఉంటుంది వస్తభావం సబుద్ధైవ అంతా మనస్సులో ఉంటుంది ఏ వేటి వెంట మీరు పరుగులు తీస్తున్నారో అదంతా కూడా మిథ్య ఇప్పుడు పీపుల్ వివాహం పేరు చెప్పి పట్టుచీరలని బంగారపు నగలని లక్షలు తీసుకెళ్లి ఆ షాపుల్లో దిమ్మరిస్తారు ఇట్ ఇస్ ఆల్ క్రేజ్ తర్వాత బిందు అని పేరుతోటి ఆహారాన్ని అలాగా విరజిమ్ముతారు అండ్ భోగాలని అలంకారాలని లక్షలు ఖర్చు పెడతారు అట్టలతో పెడతారు అట్టలు రెండు అద్భుతమైన స్తంభాలు ఉంటాయి ఏమిటి స్తంభాలు అట్టలండి అట్టలంటే నేను పుస్తకాలు ఇటువంటి పంపించేప్పుడు ఈ అట్ట అట్టపెట్టెల్లో పెడతాను చూడండి అదే ఆ అట్టలు కురుపుస్తాలు చేసి కడతాను నేను వాళ్ళు అలాగే కడతాను కట్టి పైన వైట్ పెయింట్ వేస్తారు మీరు గట్టిగా ఇలా అంటే ఊడి అదే ఓహో మహారాజసింహ ఏ లేవుదీ ఎవళ్ళని మోసం చేసుకున్నట్టు ఎవళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఈ రకమైన అలంకారాలు ఇవన్నీ కూడా యూ హ్యావ్ ఎ నైస్ డ్రెస్ సింపుల్ డ్రెస్ స్పేషియస్ డ్రెస్ సో దట్ ఎవరి బడి వీల్ కమండు సందర్భంగా ఉండాలి తప్ప ఈ అలంకారాలు ఈ అలంకారాలు చేసేవాళ్ళు కూడా ఎటువంటి మెటీరియల్ వాడతారో తెలిసినా వెరీ పూర్ క్వాలిటీ మెటీరియల్ పడతారు అది అలా ఇలా గట్టిగా పట్టుకుంటే ఊడిపోయి ఇట్లాంటి మెటీరియల్ పడతారు దాన్ని పట్టుకోకూడదు అలా ఫోటో తీయడమే పట్టుకుంటే ఊడిపోతుంది అలాంటి మెటీరియల్ నేను చూసా కాబట్టి మనం ఏ భోగాల వెనుక ఏ అపియరెన్సెస్ బాహ్యంగా ఆకర్షణలు అలంకారాలు వీటి వెనుక ఇవంతా కూడా అభావం అది యథార్థం కానే కాదు అని ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో చిత్తము తెలుసుకుంటుందో మనిషి కాదు చిత్తము మనిషి అంటే ఏమండి చిత్తానికే మనిషి అని పేరు అటువంటి చిత్తము మళ్ళీ చిత్తం మళ్ళీ నిస్సంగం అది అనాసక్తంగా ఉంది దేని ఎందు ఆసక్తి కలగదు విని ఈ బాహ్య బాహ్య ప్రపంచం నుండి నివృత్త చాలా మంచి శ్లోకంలో ఎందుకంటే మీరు అహంకారములు భోగ్యములు విషయములు అని వేటినైతే వర్ణిస్తున్నారో అవి కేవలము ఆ మనస్సు యొక్క సంకల్పరూపమైన చలనంలో ప్రకాశించేవే తప్ప స్వతంత్రమైన సత్త గలవి కాదు వాటికి అభూతాన్ని పేరు పెట్టేశారు లేవే ఇది డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నాను అందంగా ఉన్నాను అని ఒక వ్యక్తి అనుకుంటే ఐఎమ్ సేయింగ్ దేర్ ఈజ్ నో డైమండ్ నెక్లెస్ దేర్ ఈజ్ నో బ్యూటీ కనెక్టెడ్ విత్ మరి అది డైమండ్ డైమండ్ కాదు అది కార్బన్ అది డైడ్ కాదు నువ్వు భ్రమపడుతున్నావు డైమండ్ నెక్లెస్ అది నెక్లెస్ కాదు అది బంగారం నెక్లెస్ కాదు అది మరి సౌందర్యం సౌందర్యం స్కిన్ డీప్ సౌందర్యం సౌందర్యమే కాదు ఆత్మ సౌందర్యమే సౌందర్యం ఇప్పుడు చెప్పండి అది అద్భుతమా కాదా కాబట్టి ఇవన్నీ కూడా ఇమేజెస్ సినిమా తెర మీద కనపడేటువంటి వాటికి ఎంతటి సత్త ఎంతటి యథార్థత కలతో కూడా అంటే ఆ మనస్సు అనే తెర మీద అలా ప్రకాశిస్తే అలా పోతాయి చేంజ్ఫుల్ అండ్ ట్రాన్స్యంట్ ఇప్పుడో మీరు నెక్లెస్ కొనబెట్టుకోండి నెక్లెస్ వస్తున్నాను నెక్లెస్ వస్తున్నాను కొన్ని నెక్లెస్ కొని పెట్టుకున్నారనుకోండి సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఒక అంశాలు వాటి ఎందుకు మెరుగు అంటే కొని ఉన్నది అలా ఉంది కదా బంగారం కదా అలా ఉంచుకోవచ్చు కదా అంటే మెరుగు అంటే అది మెలమెల తెలుసుకుంటాం ఇదంతా కూడా అద్భుతం దాంట్లో ఏ వాస్తవికత నేనే ఆ లాకర్లో ఉంటుంది ఈ నెక్లెస్ నాకు ఒక కథ గుర్తుకొచ్చింది చెప్పకుంటారా నెక్లెస్ కథ రావడా అజాభావిత్రంటే చెప్తారా సో ఒక అమ్మ నెక్లెస్ అంటే మరి అమ్మగారే ఉంటారు ఒక అమ్మ అయ్యగారి గురించి కూడా చెప్పచ్చు బట్ ఈ కథ మాత్రం అయ్యగారికి వర్తించదు ఒక అమ్మగారికి డైమండ్ బంగారపు నెక్లెస్ వజ్రాలు మణులు మాను వైడూర్యాలు పొదిగిన ఒక నెక్లెస్ కొనుక్కోవాలని అనిపించింది ఆమె చాలా ధనాన్ని కూడబెట్టి చాలా కష్టపడి మొత్తానికి ఎలా కొని మెడలో ఆమె ఇప్పుడు ఇది చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళకి చూపించాలి లేకపోతే అద్దం ముందు నిలబడి తల్లి చూసుకుంటే ఏముంది ఓసారి చూసుకుంటే బాగానే ఉంది ఇంకా ఆ తర్వాత తను చూసుకోవడంలో ఇంకా శోభ లేదు పక్కింటికి వెళ్ళింటే వాళ్ళు ఏమా అని ఏదో పలక నుంచి చేసి ఈ మాట ఆ మాట మాట్లాడి వాళ్ళకి ఏదో పండుగ ఫలం ఇచ్చేసి వచ్చేసింది వాళ్ళు మాటవలసకు కూడా అతయ్య గారు అక్కయ్య గారు వాళ్ళ అన్ను కూడా అనలేదు వాళ్ళు అసలు అది చూడనట్టే ప్రవర్తించాలి ఈమె పాపం ఎంతో ప్రయత్నం చేసింది వీళ్ళు చూడాలని ఈయన మెవో డైరెక్ట్గా వేసుకుని చూడండి అని తప్ప ఇంకంత ప్రయత్నమో వ్యర్థమైంది అప్పుడు ఇంకో గృహానికి వెళ్ళింది ఆ రకంగా సాయంకాలం అయ్యేప్పటికీ అరడదున గృహాలు చుట్టబెట్టింది ఎవ్వళ్ళు కూడా అక్కయ్య గారనో మీ కంఠంలో నెక్లెస్ కొత్త నెక్లెస్ చాలా బాగుందని ఎవ్వడూ అనలేదు అనకపోతే ఆమె హృదయంలో తీవ్రమైన నిస్పృహలేది ఈ జీవితం వ్యర్థము అని ఆమే జీవితం మీదనే ఆమెకు ఆశ పోయింది ఈ లోపల ఆ నిరుత్సాహంతో వంట చేసుకుంటే ఆ మంట అంటుకుని ఇల్లు అగ్నిహోత్ర అగ్నికి ఇబ్బలేవుతూ ఉన్నది ఆమె చాలా నిరుత్సాహం చేతనం ఏదో అగ్ని యాక్సిడెంట్ అయింది అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి బిందులు తీసుకొచ్చి ఆ మంట పోసి ఆర్పేశారు ఈ ఆర్పి వాళ్ళలా ఆర్పుతుంటే వీడు నిరుత్సాహంగా అలా నిలబడి ఉంటే అప్పుడు ఈ లేడీస్ అందరూ ఏమండి కొత్త నెక్లెస్తో సంపాదించినట్టున్నారే ఆ మంటలు అక్కడ మండుతుంటే అవన్నీ కూడా ప్రతిఫలించి అబ్బా అద్భుతంగా కనపడుతుంది అని ఆంటారు అంటే ఆవిడ ఇది నేను చెప్పి అనంతంగా అప్పుడు ఆవిడ అంటారు ఈ మాటతో మీరు ఇవాళ మధ్యాహ్నం అని ఉంటే అసలు ఈ అగ్ని ప్రమాదమే జరిగి ఉండేది కాదు కదా అని అనుకుంటారు ఆ విధంగా అంతా వ్యామోహం అంటే ఇతరులు మెచ్చకపోతే ఈ నెక్లెస్ ఎందుకు కొరగానిదైపోతుంది దానికి విలువే ఉండదు ఇతరులు మెచ్చాలి దాన్ని పోనీ ఇతరులు మెచ్చాలి అంటే మీరేదైనా వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇస్తే మెచ్చుకుంటారు మీరు ఏదో కొంత ప్రతిఫలం లేని మెచ్చుకోవడానికి టైం ఎవరికి అందరూ ఎవడు బిజీలో వాడు ఉంటాడు మెచ్చుకుని టైమే లేదు ఎవరికైనా అందరూ సంసారంలోనే ఉంటారు సో ఈ రకంగా ఈ సోషల్ మిక్సింగ్ అని ఈ బాహ్య వస్తువుల ఆకర్షణ ఇదంతా కూడా అద్భుత అభినివేశము దీంట్లో ఏమీ వాస్తవికత లేదు ఇంట్లో సమస్యలు ఈ అభూతమునందు అంటే అయథార్థమునందు మీరు ఆగ్రహం పెట్టుకుంటే యథార్థ తత్వము కప్పుబడిపోయి ఉంటుంది ఎందుకంటే మీ ఫోకస్ కుడివైపు మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు ఎడంవైపు ఏమీ తెలియకుండా అయిపోతుంది పైపు ఫోకస్ చేస్తుంటే కింద ఏమీ తెలియకుండా అయిపోతుంది అదేవిధంగా అసత్యమునందు ఫోకస్ పడిపోతే మనస్సు యొక్క ఫోకస్సు సత్యమును తెలుసుకునేటువంటి ఛాన్సే లేకుండా పోతుంది అంచేతనే మీరు సర్పాన్ని చూడడం మానేసిన తరువాతనే మీకు రజ్జువు కనపడుతుంది సర్పాన్ని చూడడం మానేయాలి అది సర్పమే అని పెట్టు కూర్చుంటే మీరు రజ్జువుని తెలుసుకోలేరు అరే దీపం తీసుకొస్తాను చూద్దాం అనాలి అంటే అది సర్పమా అని క్వశ్చన్ వేసుకోవటం అది సర్పమేనా అని పరిశీలించాలి ఒకవేళ సర్పం కాదేమో అని కూడా అనుకోవాలి ఇప్పుడు దారిలో వెళ్తున్నారండి మీరు ఆలోచించండి సూక్ష్మంగానే ఉంటుంది తాడు చూసి ఇది సర్పము అని ఇద్దరు ఇద్దరు అనుకున్నారు పాము అని దాంట్లో ఒకడు పాము పాము పాము అన్నప్పుడే భయపడిపోవడం ప్రారంభించాడు రెండో వాడికి ఏమనిపించిందంటే ఏమో సర్పం కాదేమో అని అనిపించింది సర్పంలా కనపడుతోంది కానీ సర్పం కాదేమో అని అనిపించింది వాడికి అగో వాడు వివేకమంతుంది వాడు ముందుకు వెళ్ళిపోతాడు ఈ సర్పం సర్పం అని గెంతులు వేస్తున్నాడు చూడండి వీడు ఇలాగే ఉంటాడు దీపం వచ్చిన తర్వాత గెంతులు వేయడం మానేస్తాడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ గెంతులే వేస్తాడు సర్పం కాదేమో అని వీడు ఎప్పుడైతే అన్నాడో అప్పుడే వీడి ఫోకస్ ఈజ్ ఎల్ ఫోకస్ ఈజ్ అల్ ది ట్రూత్ అదేవిధంగా ఈ జగత్తు సత్యమే అని దాన్ని పట్టుకుని అలాగా దూనేసుకుంటూ పోతే వాడు సత్యాన్ని తెలుసుకోలేడు ఈ జగత్తు సత్యం కాదేమో ఇది విచ్చేయేమో అని ఆ విధంగా వివేకాన్ని ప్రదర్శించి ఆ అభినవేశాన్ని మన తగ్గించుకోవాలి కాబట్టి చూడండి మీకు ఇంకొకటి చెప్తా త్రాడు చూసి సర్వము అని భ్రమపడి వాడు ఉంటాడు కానీ ఇంకొకడు ఉంటాడు వివేకవంతుడు అది సర్పం కాదేమో అని అనుకుంటాడు వాడు అలా ఎందుకు అనుకుంటాడో తెలుసిన వాడికి ఈ లోకంలో సర్పాలున్నాయని తెలియడం మాత్రమే కాకుండా లోకంలో సర్పాలు ఉన్నాయి అవి కలిస్తే ప్రాణహాని అవి భయహేతువులు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి ఈ అజ్ఞానికి తెలుసున్నట్టుగానే అవన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి ఇంకొకటి కూడా తెలుసు అదేమిటంటే ఈ లోకంలో సర్పము త్రాడువలే ఉండును త్రాడు సర్పము వలే ఉమ్ము కాబట్టి త్రాడును చూసి సర్పమని భ్రమపడే అవకాశం కూడా ఉంటుంది అని కూడా వాడికి తెలుస్తుంది మరి వివేకము అంటే అలా ఉంటుంది ఈ సర్పం సర్పం అని గెంతులు వేసి వాడున్నాడు చూడండి వాడికి ఇంక ఇవ్వేమీ తెలియవు వాడికి సర్పము బెంగారం భయము చచ్చిపోతాను ఎమ్మాలని భయం వాడికి అంటే వాడు దానికే మనకు త్రాళ్ళు ఉంటాయి సర్పాలే కాదు త్రాడు కూడా ఉంటుంది త్రాడు సర్పాన్ని పోలి ఉంటుంది కాబట్టి త్రాడును చూసి సర్పం అనుకునే అవకాశం సమాజం ఈ లోకంలో ఈ జీవితంలో ఉంటుంది మేబీ దిస్ ఈజ్ దాట్ అనేటువంటి ఆ ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అదేవిధంగా ఈ అలంకారాలు ఈ ఆభరణాలు ఈ ఫ్యాషన్లు ఈ భోగాలు ఈ ఈ విషయ వాసనలు ఇవేనా సత్యం ఇవేనా సత్యం ఏమో ఇవి సత్యం కాదేమో వీటికి అతీతమైనటువంటి ఆత్మవస్తువు ఇంకొకటి వేరే ఉందేమో అనేటువంటి వివేకముబుద్ధమైన నాడు మాత్రమే వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఈ జగత్తు చూసి ఇదే ఇదే జగత్తు ఇదే సత్యం ఇదే దేవుడు ఇదే సర్వం ఇలా చేసేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాం అక్కడితో అయిపోయింది ఇంకేమీ లేదు అనేటువంటి అజ్ఞానంలో ఉన్నవాడు వాడు స్వరూపాన్ని తెలుసుకునే ఛాన్సే పడుకున్నాడు అభూతాభనివేశంలో పడిపోతాడు అలా కాకుండా ఈ కనపడే జగత్తు సత్యం కాకపోవచ్చు సత్యం వేరే ఉండొచ్చు ఆ సత్యం ఆత్మస్వరూపంగా ఉండి ఉండొచ్చు దాన్ని మనం తెలుసుకోవాలి అని వాడు ఆ విధమైనటువంటి ఆ అభినవేశాన్ని తగ్గించుకుంటాడు వస్వభావం సబుద్వైవ నిస్సంగం వినివర్తతే భాషకర్లందరూ కుద్రు ఎస్మాత్ అభూతా అసతి ద్వయ యాస్తియ అభూతేశస్మాత్ అభూతాభినివేశస్మాత్తన్నది అవతారిక ఎందువలననగా అంటే ఏమిటి అభయం పదమశ్ణుతే ఆ అభయస్థానాన్ని పొందుతాడు అంటే సంసారంలో కొట్టుకుపోకుండా తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు ఏం చేతంటే అభూతాభినివేశాత్ పంచమీవ భక్తి ముందు ప్రథమాభక్తిలో అర్థం చెప్పుకోవాలి అభూతాభినివేశం అనగానేమి అభూతే అంటే ఆశాంతి భూతాన సత్యన్నా ఒకటే అభూతే అంటే అసతి అంటే యథార్థంగా లేనిదానియందు అక్కడ లేదది కానీ వీడు అదే పట్టుకుంటారు సో సంసారంలో అలాగే ఉంటారు అక్కడ ఏమీ ఉండదు అది యథార్థం కాదు కానీ దాన్నే పట్టుకుని వీళ్ళతూ ఉంటారు అదే వదిలిపెట్టబోయే అది వాటికి కాదు చాలా ఎందుకంటే వదిలిపెట్టరు దాన్నే పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాడు సో అసతి ఏమిటి అసత్తు ద్వయే ద్వంద్వ సో ఇంతకుముందు చెప్పినట్టుగా హేతుము ఫలము సాధనము సాధ్యము కర్మ కర్మ ఫలము ఇలాగంటే ద్వంద్వం లేదు సుఖము దుఃఖము ఇటువంటి ఈ ద్వంద్వమునందు వీడికి పట్టుదల నిశ్చయం గట్టిగా ఫిక్స్ చేసి కూర్చుంటాడు ఫిక్సేషన్ అంట ఏమిటది ద్వయం విషయంలో ద్వయం అస్థి అనే నిశ్చయంలో ఉంటాడు ద్వయాస్తిత్వ నిశ్చయ చూడండి చాలా చాలా తప్పు అది ఇట్ ఈస్ రాంగ్ రాంగ్ రాంగ్ ఇది భేదము సత్యము అనే మాట చాలా తప్పు ఎంత తప్పు అంటే ఈ భేదము సత్యము అని ప్రచారం చేస్తే వాడు నరకాన్ని పొందుతాడు ఇంకా అంత గట్ట ఏమైనా ఉంటాను నన్ను చాలా పురుషమైన మాట ఎందుకంటే నరకాన్ని పొందుతాడంటే ఏదో నేనేదో కడుపుకుంటూ ఉంటున్నానని మీరు అనుకోద్దు భేదమే నరకం కనుక భేదాన్ని అలా పట్టుకుని భేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ద్వయ అస్తిత్వ నిశ్చయ ద్వయము భేదము భేదమే ఉన్నది ఉన్నది భేదమే అనే నిశ్చయమే ఒక ఆయన నేను చెప్పాను మీకు చెప్పుకుంటూ ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు ఆ ఉపన్యాసం ఏంటంటే ఆయన వేదిక ఉన్నది వేదిక పక్కన కొబ్బరి చెట్టు ఉంది దేవాలయంలో వేదిక కింద ఏర్పాటు చేశారు ఆ పక్కన ఉండే వరండాలనుంటే అక్కడ కొబ్బరి మొక్క పాతారు అది చెట్టు అయింది ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు చెప్తో ఆయన దృష్టాంతం ఏమిటి దృష్టాంతం ఈ చెట్టు ఈ చెట్టు సత్యమా కాదా అని అడిగాడు జనాలు జగత్తు సత్యం అని అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన అది టాపిక్ కదా జగత్తు సత్యం ఈ చెట్టు సత్యమా కదా అంటే వీళ్ళందరూ బుద్ధిమంతులు కదా మరి వీళ్ళు ప్రేక్షకులు సత్యం స్వామీజీ సత్యం స్వామీజీ సత్యం ఆ చెట్టు ఖాయ ఉన్నది అది సత్యమా కాదా అది సత్యం దీపం ఏం చెప్పమంటారు పరాకాష్ట అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఇలా అందరం చెప్పి నేను సో అటువంటి నిశ్చయంలో ఉంటాడు అభూ దానికి అభూతాభినవేశము అని పేరు తస్మాత్ అవిద్యా వ్యామోహ రూపాత్ అది అజ్ఞానము వలన కలిగిన అవిద్య అంటే దాని వలన కలిగిన వ్యామోహము అంటే భ్రాంతి అది దాని రూపము ఈ అభినవేశము ఈ అభూతాభినవేశము దాని యొక్క రూపం ఏమిటంటే అక్కడ భ్రాంతి వాడు భ్రమపడుతూ ఉంటాడు ఏమైనా భ్రమ పడుతున్నాడో అదే సత్యమని ఒక ఫిక్సేషన్లో ఉంటాడు ఈ భ్రమకి కారణము అజ్ఞానము స్వరూపము తెలియకపోతా దాని వలన దేహాదులు ఈ జగత్తు సత్యమని భ్రమపడుతూ ఉంటా ఆ భ్రమే గట్టిగా పట్టుకుంటుంటా తాను పట్టిన మూడే కాళ్ళు ఏదో సాగుతుంది ఆ రకంగా అలాగే దానికే పుస్తకాలు ఒక ఆయన అనే కాకినా ఇది చెప్పాను ద్వైత పండితుడు నా పక్కన కూర్చున్నాడు బస్సులో బస్సులో వస్తున్నా ఒకప్పుడు బస్సులు కూడా ఎక్కుతూ ఉన్నాయి ఇప్పుడు ఎక్కుతాను అదేమీ లేదు సో బస్సులో వస్తుంటే పక్కన కూర్చున్నాడు కాకినాడ రాజమండ్రి నాన్ స్టాప్ ఎక్స్ప్రస్సు ఆయన ద్వైత పండితుడు స్వామీజీ అంటూ పక్కన కూర్చున్నారు ఆయన ఏమంటే ఆచార్యు గారు బాధ కదా నేను బలంకరించాను ఆయన ఓ పుస్తకం ఇచ్చి పుస్తకం నేను చూశాను అదే చూడలేదండి మీరు ఒకసారి చదివితే బాగుంటుంది చది చూసే నాది స్పీడ్ రీడింగ్ ఉంది నాకు ఈ క్వాలిటీ ఒకటి నా దగ్గర ఉంది నేను చెప్తాను నేను ఓ మాటలు లేకుండా చెప్తాను ఎందుకంటే నేను చదవలేదేమో అని ఎదరోడో భ్రమపడతాడు అలాంటి ప్రమాదం ఉంది అలాగ నువ్వు భ్రమపడకు నేను చదివాను సుమా ఎందుకంటే నేను ఆమె స్పీడ్ రీడర్ నేను స్పీడ్గా చదువుతాను అంటే మీరు ఊహించ ఊహించకపో మళ్ళీ మర్చిపోతాను అది వేరే సంగతి కానీ స్పీడ్ రీడింగ్ ఉంది నేను నాకు ఈ పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఇవి నేను చూసినవే అది నేను చూసేసాను ఆ పుస్తకం ఓ పది నిమిషాల్లో చూసా నాకు పుస్తకం ఉండడానికి ఒక రెండు ఉంది తెలుగులో ఉందండి రెండు తెలుగు మాతృభాష దాన్ని స్పీడ్గా ఇంకా స్పీడ్గా జరగచ్చు ఇంగ్లీషు కంటే స్పీడ్గా జరగచ్చు సో దాంట్లో ఏముతాయంటే ఈ ద్వై అద్వైతంలో ఇక్కడ ద్వైత పూర్వపక్షాలు ఏవైతే మనం టేకప్ చేసి ఖండించి పెట్టామో అవన్నీ అక్కడ సిద్ధాంతాలుగా వాళ్ళు రాసి కూర్చుంటారు నేను చాలాసార్లు చెప్పాను పుస్తకం చూసి అజలు గారు ఈ పుస్తకం మీ దగ్గర ఇది నాకు తెలియని సమాచారం ఏం కాదు మీ దగ్గర ఉంటాను నేను చెప్పాను దీని మీద మీ అభిప్రా అభిప్రాయాన్ని ఏముంది అవన్నీ ఆ కాదు అవి సత్యం కూడా కాదు నేను ఇప్పుడు చెప్పినా మీరు దాన్ని స్వీకరించే స్థితిలో మీరు ఉండరు మీ దగ్గర ఉంచండి పుష్షన్ దాని గురించి చర్చ అనవసరం ఎందుకంటే ఆయన స్వీకరించలేడు అభూతాభివేశంలో ఉంటాడు అవిద్య భా వ్యామోహ రూపంగా ఉంటుంది అది ఆ వ్యామోహము వ్యామోహము చాలా నర పట్టేసినటువంటి మోహము అని అతిశయించిన మోహము వి మోహ అతిశయించిన మోహంలో ఉంటాడు ద్వైతి కాబట్టి సంసారం కూడా అలాగే ఉంటారు సంసారులు ద్వైతంటే ఫిలాసఫైజ్ చేస్తాడు అజ్ఞానాన్ని సంసారంలో అజ్ఞానంలో ఉంటారు అది ఓన్లీ డిఫరెన్స్ కాబట్టి ఆ అజ్ఞాన రూపంగా ఉంటారు సదృశే తదనురూపే చిత్తం ప్రవర్తతే తదనురూపే అంటే ఇన్ కీపింగ్ విత్ చిత్తం ప్రవర్తతే మీ సంస్కారాలకి మీ నిశ్చయాలకి ఫిక్సేషన్స్కి తగ్గట్లుగానే చిత్తం ప్రవర్తిల్లుకుంటుంది ఇప్పుడు ఆ మ్యూజిక్ ఉంది ఎవరిస్ దా ఎవరి దా దాంట్లో ఏమైనా సారం ఉందా మ్యూజిక్ మంచి మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తా డోంట్ థింక్ దట్ మంచి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం లేదని మీరు అనుకోదు మంచి మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తా ఈ బోర్డు పెట్టేసి మైక్లో పెట్టి మ్యూజిక్ కీబోర్డ్ పెట్టి దాంట్లో అసలు ఒక నోట్లు ఉండదు ఒక వినడానికి ఏమీ అనుకూలంగా ఉండదు చెవికి గింగిర్లు ఎత్తుతుందంటాను చూసారు ఆ హైపిచ్ వాయిస్ నాయిస్ తప్ప ఏమీ ఉండదు లొల్లి పెట్టినట్టుగా ఉంటుంది తప్ప మ్యూజిక్లో ఉండదండి ఊరికే లొల్లు పెడితే ఓహో ఏమిట్రా లొల్లి అంటే అక్కడ పెళ్ళి అవుతాం ఓహో పెళ్ళి అవుతాం కానీ సరే కానీ వెళ్ళచ్చు కాబట్టి డ్యాన్స్ ఆల్సో డ్యాన్స్ అంటే ఏమిటండి చాలా విక వికార చేష్టలు ఉంటారు చూడండి అలాగే ఉంటుంది ఇద వికార చేష్టలు తప్పిస్తే దాంట్లో డ్యాన్స్ అనేది కూడా శోభాయుక్తంగా చేయొచ్చు వికార చేష్టలు ఉంటారు అంతే అండ్ తర్వాత ఇంకొకటి మీరు ఇంకొకడు చేసిన డ్యాన్స్ వారికి సహజ సిద్ధమైనది వాడు జస్ట్ శోభిల్లుతుంది వీడు దాన్ని ఇమిటేట్ చేస్తే అదే డ్యాన్స్ శోభిల్లదు ఇమిటేషన్లో శోభ ఉండదు సహజంగా ఉండాలి ఇమిటేషన్లో శోభ ఉండదు కాబట్టి డ్యాన్స్ అనే ఒకప్పుడు డ్యాన్స్ని తక్కువ చూపు చూసేవారు ఇప్పుడు డ్యాన్స్కి సమాజంలో ప్రసిద్ధి కూడా వచ్చింది ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ తదనురూపే చిత్తం ప్రవర్తకే ఆ మనస్సు కూడా ఆ జ్ఞానానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది ఓకే వస్తువభావం సముద్వైగా అని ఉంది దానికి భాష్యకారులు తస్యద్వయస్య వస్తువున అభావం ఆ ద్వైత వస్తువు ఉన్నదో అది వాస్తవంగా లేదు వాస్తవంగా లేదు అని ఎలాగ దాన్ని నిర్ధారించడము అంటే వ్యభిచారిత్వాది హేతువి అది యథార్థమైతే ఓ కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా పోకూడదు కానీ ఓ కాలంలో ఉంటుంది మరో కాలంలో ఉండదు అది యథార్థం కాదు అని అలాగే దాన్ని నిర్ధారించుకోవాల్సి ఆ ద్వైతం అనేది ఇక్కడ ద్వైతము అంటే ద్వయము ద్వైతము సాధ్య సాధన రూపమైన ద్వైతము టీకాకారులు బాగా స్పష్టం చేసుకున్నాడు ఈ సాధ్య సాధన రూపమైన ద్వైతము సాధనం మీరు అనుష్టిస్తారు సాధ్యం సిద్ధిస్తుంది అది ఎంతసేపు నిలబడుతుంది దాంట్లో మనం పొన్నీరు ఏమీ ఉండదు అది అలా మెరుపు మెరిసినట్టు మెరిసిపోతుంది ఇది సత్యము కాదు అని వీడు తెలుసుకోవాలి అది ఎప్పుడైతే వీడు మానవుడు తెలుసుకుంటాడో అప్పుడు మీరు ప్రోగ్రెస్ చేయగలుగుతారు అంటే ఎలాగంటే ఎప్పుడైతే ద్వైతమే సత్యము అనే ఆగ్రహం మీ మనస్సులో మీరు పెట్టుకుంటారో ఎప్పుడైతే అభూతాభినివేశం వచ్చేస్తుందో అది ఏం చేస్తుందంటే మనిషికి ఉండేటువంటి ఆ శక్తి సత్యాన్ని తెలుసుకునే శక్తి సామర్థ్యం అది కుంటుబడి ఇట్లా చేస్తుంది వీటికి సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం ఉంది టు బిగిన్ విత్ కానీ ఇప్పుడు ఆ సామర్థ్యము విహతమైపోతుంది ప్రతిహతమైపోతుంది పరిగెత్తగలిగిన కాళ్ళు విరక్కొట్టేస్తే ఇంక వాడేం పరిగెత్తాడు ఆ రకంగా తెలుసుకునే అవకాశం ఉన్నది మనిషిగా వాడికి ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు కానీ వీడేం చేస్తాడంటే ద్వైతమే సత్యము అని నిశ్చయం పెట్టేసుకుని ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే సామర్థ్యమే పోగొట్టుకుంటారు అంచేతనే ఈ అధినవేశం గలవాడికి మీరు పాఠం చెప్పలేరు ఓపెన్ మైండ్ ఉన్నవాడికి పాఠం చెప్పగలుగుతారు ఎందుకంటే వాడికి తత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఇంకా మిగిలి ఉంటుంది వీడు ఈ అధినివేశంలో ఎప్పుడైతే పడిపోతాడో ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ కూడా లేకుండా అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనస్సు ఎడల చాలా జాగ్రత్తగా జాగరూకులమై ఉండాలి మన మనస్సు మన స్వరూపాన్ని కప్పివేసేదిగా కాకుండా చూసుకోవాలి చంద్రుడు సూర్యుణ్ణి కప్పేస్తాడు గ్రహణము అంటారు సూర్యగ్రహణం అంటే ఏమిటి చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడు ఎక్కడ సూర్యుడు ఎక్కడ చంద్రుడు అయినా తప్పేస్తాడు అదేవిధంగా మన మనస్సు ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంది తర్వాత ఇట్ విల్ ప్లే ఫాల్స్ విత్ యూ అంటే ఏది అసత్యమో దానిని సత్యంగా మీ ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది మీ మనస్సు సో డోంట్ ఫాల్ డోంట్ ఫాల్ ప్రే టు యువర్ ఓన్ మైండ్ అది ప్లే ఫాల్స్ విత్ యూ కాబట్టి చాలా జాగరూకంగా ఉండాలి మనస్సుని ఒక థీఫ్తో పోల్చారు ఒక చోరుడు ఇంట్లో చోరుడు మనస్సు మనలోనే ఉంటుంది కదా ఇంట్లో చోరుడు ఉంటాడు వీడు దొంగతనం చేస్తాడనే మనకు తెలుస్తుంది కానీ ఇంట్లో వాడు కానీ అక్కడికి మీరు తరిమే లేరు వాడింట్లో ఉంటాడు కాబట్టి ఏం చేస్తారు అన్నిటికీ తాళాలు వేసుకుంటారు వాడిని చూసి చూస్తూ ఒక కంటకాన్ని పెట్టుకుంటారు ఏదో దొంగరా వాడు తలుపులన్నీ తాళాలు వేసుకోండి జేబుల్లోనూ అక్కడ పెట్టుకోకండి వాడు దొంగే వాడు అపహరిస్తాడు దుష్టుడు వాడు దొంగ వాడికి చేతివాత ఉంది అని మీరు చాలా కాషస్గా ఓ కన్ను వాడి మీద వేసి వాడిని పరిశీలించడం ద్వారా మీకు కలిగే ఉపకారం అయినా అపకారం లేకుండా నివారించటం కోసమే వాడిని మీరు పరిశీలించాలి అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి మనస్సు చేసే ఉపకారమేమి ఉండదు మనస్సు ఆత్మస్వరూపాన్ని గ్రహించి మీకు అందజేయలేదు ఎటువచ్చి మైండ్ విల్ ప్లే ఫాల్స్ విత్ యూ అంటే మీకు ఆత్మస్వరూప నిష్టను పొందేటువంటి అవకాశాన్ని లేకుండా చేయగలిగే సామర్థ్యం మైండ్కు ఉంది అది ఆ అజ్ఞానము వలన వ్యామోహం వలన అసత్యముందు సత్యమనే గట్టి నమ్మకాన్ని పెట్టుకునే ప్రమాదము మనస్సులో ఉన్నది ఆ ప్రమాదం నుంచి వీళ్ళు మీరు కాపాడుకోవాలి ఆ పొరపాటు మాత్రం చేయకూడదు అందుకోసమే అభూతాభినివేశ కాబట్టి మనం మనస్సు నుంచి పొందేది ఏమీ లేదు మనస్సు మన స్వరూప ఆత్మస్వరూపానికి సత్యానికి తీసుకు వెళ్ళగలిగే లేదు అది కేవలము మన సామర్థ్యాన్ని పాడు చేసి మన స్వరూపం నుండి మనల్ని వంచితులను చేసేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాని నుంచి పరిరక్షించుకున్నందుకు మాత్రమే మన మనస్సుని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి సో వస్తభావం బుద్ధైవ ఎప్పుడైతే ఈ సంసారం నిత్యాన్ని మీరు తెలుసుకుంటారో వెంటనే మీరు నిస్సంగం వినివర్తతే మనస్సు దాని ఎందుకు ఆసక్తి అంతా తగిలిపోతుంది ఆసక్తి ఎప్పుడు వస్తుందంటే సత్యత్వ నిశ్చయాన్ని బట్టి వస్తుంది ఇది సత్యము ఇది మనకు ఉపకారము అనే నిశ్చయం కలగడం వల్లనే ఆసక్తి బయలుదేరుతుంది ఎప్పుడైతే అది ముఖ్యాన్ని స్పష్టమైపోయిందో అప్పుడు ఆసక్తి నుంచి మనస్సు వెనుదిరుగుతుంది నివృత్తమవుతుంది ఆ విధంగా నివృత్తమైన మనస్సు ఆత్మస్వరూపాన్ని తేలికగా పొందగలుగుతుంది ఈ శ్లోకం కొద్దిగా ఉంది భాష్యం ఇది నెక్స్ట్ క్లాస్ లో పూర్తి చేద్దాం ఓం పూర్ణమృత్ పూర్ణిమగదం పూర్ణా పూర్ణము దశ్యత పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిశ్రీకృష్ణాత్మనమస్తూ